యేసు క్రీస్తు పరిశుద్ధ దేవుని నామంలో అందరికీ శుభం ఈ రోజు డిస్కషన్ ప్రోగ్రాం కొరకు మనం ఈ విధంగా కూడుకున్నందుకు దేవునికి వదనాలు కళ్ళు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి ఏసయ సర్వోన్నతుడా అన్ని స్థలములలో ప్రభా నున్నా నైనా అందరి మనస్సులో నువ్వు ఉన్నా నా తండ్రి ప్రతి ఒక్క నేత్రం చూస్తున్నది ప్రభు ఆశగల గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు నీ ఒక్కడవే నాయన నా తండ్రి మరి ఏ దేవుడునో ఈ లోకంలో లేడు ప్రభా మా కొరకే ప్రాణం పెట్టి ప్రభ నా తండ్రి మరణించి తిరిగి లేచి ఆ యొక్క శక్తి చేత మమ్మల్ని నింపిన తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు ప్రభ ఈ సాయంత్రం సమయం ఈ రీతిగా మేము కూడుకొని ప్రభాని యొక్క వాక్యం ధ్యానించుతుండగా ప్ర పరిశుద్ధ సహాయం దయచేయండి ప్రతి ఒక్కరు హృదయాలను దర్శించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభ వాక్యం ను ప్రభ విస్తారంగా ప్రభ ప్రవలించటకు నా తండ్రి నీ యొక్క కృపలో ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని బలంగా వాడుకోనండి ప్రభ సేవకులందరినీ దీవించండి ఈ కూడికలో ప్రభు ఆద్యంతం మీరే ఉండి ప్రభ మీరే నడిపించండి నాయన ప్రతి కార్యంలో ప్రతి మాటలో ప్రతి వాక్యంలో మీ యొక్క మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఏ సయ్యా నా ఆరాధనకు నీవేయోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా నాయ నివాక్యమరవశ నీవాక్యమేనా ఆత్మక ఆహారము నివాక్యమేనా పరవశము నివాక్యమత్మక ఆహారము నివాక్యమేనా పాదములకు దీపము నీవాక్యమేనా పాదములకు దీపము నీవాక్యమేనా పాదములకు దీపము నా స్ పాత్రుడా నాయ్యా నా ఆరాధనకు నీ వయోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా ఎయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము ఆశ్రయము నికృపయ ఆత్మకు అభిషేకము నికృపేణ జీవనాధారము ఏ సయ్యా నిపయేణ జీవనాధారము నిపనాదరము నా స్తుతి పాత్రుడా నా నా ఆరాధనకు నీవయోగ్యుడవయ్యా స్ పాత్రృడా నా ేషయ నిందర్యము ఋరుశేము నిర్ణత శియోను శరము ని సౌందర్యము ఋరుశలేము నిర్ణత सीयो नु सकरमु नी परिपूर्णाता ना जीवित गम्यमु एसैया नी परिपूर्णाता ना जीवित गम्यमु नी परिपूर्णाता ना जीवित गम्यमु నా స్తుతి పాత్రుడా నా ఏ సయ్యా నా రాధనకు నీవయోగ్యుడవయ్యా నా రాధనకు నీవేయోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా సయ్యా ఇటువంటి వాక్య భాగం వచ్చేసి మనకు మతేసు వార్త ఇరవై అధ్యాయము ప్లస్ ఇరవై అధ్యాయంలో వచ్చేసి పంతొమ్మిదవ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి ఈ యొక్క అంశ భాగం మనం చూస్తే మనకి ఏం చెప్తుండంటే యేసు ప్రభు పునరుత్డ వచ్చినాక ఆ వాక్యం చెప్తుండ్రు పునరుత్డ వచ్చి సిల్వలో మరణించిన తర్వాత వచ్చి అక్కడ చెప్తుండ అందరికి చెప్తుండు ఆ శిష్యులకు అందరికి చెప్తుండ్రు ఆ శిష్యులకు అందరికి కనిపించి ప్రతి ఒక్కరికి మూడు సార్లు నాలుగు సార్లు కనిపించి వాళ్ళకి అందరికీ ఈ యొక్క ఉప ఇక్కడ చెప్తుండే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం చెప్తుడు తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారిని బాప్యసం ఇచ్చు అంటే ఈ మూడు నామములు ఉన్నాయి యేసు కుమారా పశుదాత్మ నామం ద్వారా మనకు బాప్తిసం తీసుకోవాలని చెప్తుండే ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తున్నట్టు ఇక్కడ చూస్తే మనం వచ్చేసి పేతురు ఏం చెప్తున్నట్టు ఇక్కడ వచ్చేసి అపశుల కార్యము రెండో అధ్యాయము అపశుల రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో పేతురు మీరు మారు పొంది ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసు నామమున బాప్తిసం పొందిడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వారము పొందొద్దురు ఇక్కడ ఏం చెప్తుండంటే మీరు మారు పొంది పాప క్షమాపణ పొంది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనము పొందాలి ఇక్కడ డైరెక్ట్ ఏం చెప్తుండే యేసు ప్రభు తండ్రి సమస్త జీణులు శిష్యులుగా చేయాలంటే ఎట్లా చేయాలి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తి ఇమ్మని చెప్పు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుండంటే మనకు ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తుండంటే మీరు మార మనసు పొందాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మీ యొక్క మనసును మార్చుకోవాలి పాపక్షమాపణ పొందాలి ఇక్కడ ప్రతి వాడును ఏసుక్రీస్తు బాప్తిసము పొందుడు ఏ ఇక్కడ వచ్చేసి మనకు ఏసుక్రీస్తు నామంలా మనము బాప్తిసం పొందాలి అన్నిటికంటే నామము మన నామం ఎవరి నామము ఏసుక్రీస్తు యొక్క నామము ఘనమైన నామం అన్నది ఏసుక్రీస్తు నామంలా దయ్యంలో ఏదైనాను వెళ్ళిపోతుంది ఆయన నామంలోనే మనము బాప్తిసం తీసుకోవాలని ఇక్కడ చెప్తుంది ఆయన చాలా ఎరిగిన మనిషి పేతుడు ఏసు ప్రభుతో సహవాసం ఉండే యేసు ప్రభుతో మనకి ఆయన సేవ చేసిన మనిషి ఆయన ఏం చెప్తుండే యేసుక్రీస్తు నా బాప్తిసం పొందిడు మీరు పరిశుద్ధాత్మాను వరము పొందుతురు ఇక్కడ ఏందంటే మన యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు ఏసు ప్రభు పరిశుద్ధుడు ఆయన కూడా ఎందుకు బాప్తిసం తీసుకున్నారు వేసుప్రో పరిశుద్ధుడే కదా ఈ లోకంలోకి వచ్చిండు ఈ లోకంలోకి వచ్చి పరిశుద్ధ శక్చత ఉన్నాడు ఉన్నందుకు ఆయన కూడా ఎందుకు బాప్తిష్టం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ మనం చూస్తే రెండో కొరంతి సెకండ్ కొరంతియన్స్ ఐదో అధ్యాయము ఇరవై వచనం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అవన్నట్లు పాప ఆయన మన కోసమే పాపంగా ఆయన పాపం ఎరగలేడు ఈరోజు ఆయన పాపము ఎరగలేడు పరిశుద్ధాత్మ చర్చి చేత ఆయన గర్భవతి అయ్యి కన్యా గర్భవతి అయి కన్నది ఆయనలో పాపం ఇంతనూ లేదు పరిశుద్ధుడు ఆయన ఆయన మన తన పాపంలో వేసుకొని ఆయన బాప్తిసం ఇచ్చి చేత ఆయన బాప్తిజం తీసుకున్నాడు అక్కడ తీసుకున్నాడు మన కదా నీ కొరకు నా కొరకు ఆయన సిల్వర్ లో మరణించి మన పాపంలో కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చిండు మనిషి కుమారుని పోలి వచ్చిండు మనుష్య కుమారుని పోలి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ విధంగా ఉన్నాడో దాన్ని బట్టి మనము ముందుకు సాగాలి ఆయన బాప్తిసం తీసుకోకపోతే మనము ఈరోజు తీసుకోలే మనం కూడా యేసు ప్రభుయే బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలని ఈ రోజు ఒకటి ప్రశ్న అనేది మనకు మిగిలిపోతుంది గలతీలో రాసిన పత్రిక చూడండి గలతీ మూడు ఇరవై ఇక్కడ చూస్తే ఏముందంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఎట్లా ఉన్నారు మీరు క్రీస్తులోనికి బాప్తి తీసుకున్న మనం ఏసుక్రీస్తు నామంలా ప్రతి ఒక్కటి వెళ్ళిపోతారు ఏసుక్రీస్తు నామంలా ప్రతి ఒక్కరు నయమవుతారు ఏసుక్రీస్ నామం చెప్తేనే దయ్యాలు గడగడలు ఆడతాయి ఏసుక్రీస్తు ప్రతి ఒక్కరు తమ వంకర మార్గం అన్ని సక్రంగా చేసుకుంటారు ఏసుక్రీస్తు నామంలో ఇక్కడ బాప్తిసం పొందమని చెప్తుడు పేతురు భక్తుడు ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ పరిశుద్ధులతో చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో చేయమని చెప్పిండు కాని ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తుండంటే ఏసుక్రీస్తు నామంలో యేసు ప్రభుని గణపరుస్తుండే యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరు చేయాలి ఈ రోజుల చూస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ తండ్రి కుమార పరిశుధాత్మ నామంలా చేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు నామంలా అపోస్తులు చేసిరు కాబట్టి పౌలు భక్తుడు కూడా ఇక్కడ చూసుకుంటే పావులు భక్తుడు కూడా ఏసుక్రీస్తు నామంలే తీసిడు అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం ఇక్కడ చూస్తే అందుకు ఐదో వచనం చూస్తే వీళ్ళు ఏందంటే అప్పల్లో కొరందిలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫేస్ కు వచ్చి కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితురా అని అడగగా అంటే ఇక్కడ పౌలు భక్తుడు కురద్ది సంఘంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఎఫేసిలకు వచ్చి కొందరు శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ పరిశుద్ధాత్మ వాళ్ళు బాప్తిసం పొందిర్రు అయితే మీరు బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందితురా అంటారు అయితే వారు పరిశుద్ధాత్మ అన్నాడన్న సంగతి మేము వెళ్ళలేదని చెప్పిరి ఏం చెప్పారు అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిత్రని అడగా వారు యహోవా బాప్తిసం బట్టి అని చెప్పి యోహాను బాప్తిసం బట్టి వాళ్ళు బాప్తిష్టం పొందిరు అక్కడ ఏం చేసింది మళ్ళా పౌలు పౌలు యోహాన్ తనకు వెనుక వచ్చినవా అని అనగా ఏసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పొచ్చు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చాను అని వాళ్ళు ఏం చేయాలి మారు మనసు త్రీ త్రీ ఉన్నాయి ఇక్కడ మారు మనసు పొందాలి మనసును మారు మనసు పొందాలి పాప క్షమాపణ పొందాలి ఏసుక్రీస్తు నామంలో అప్పుడే మనకు బాప్తిసం అనేది ఇవ్వబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి మారు మనసు పొందాలి మారు మనసు అంటే మన మనసును ప్రతి ఒక్క పాపం నుంచి తొలగించి ఆయన ఎందు మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు ఆయన ఎందు మనము ఆయన ఎట్లా పరిశుద్ధుడయి ఉన్నాడో ఆ రీతిగా మనము జీవించాలి అది మన రక్షణ భాగ్యం ఈ రోజు బాప్తిసం యేసుక్రీస్తు నామంలా ప్రతి ఒక్క దయ్యాలు అవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఏసుక్రీస్తు నామంలో పౌలు భక్తుడు ఇక్కడ తీసిండు అందుకు పౌలు విశ్వాసం నందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పుచు. మీరు వారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చానని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభు అయిన ఏసునామంలో బాప్తి పొందిరు ఆ మాటలు విని ఏసు ప్రభు అక్కడ పౌలు భక్తుడు చెప్పినట్టు అక్కడ వాళ్ళందరూ ఏం చేసారు పన్నెండు మంది మరొకసారి బాప్తిసం పొందిరనమాట తర్వాత పావులు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవేశించుటకు మొదలు పెట్టిరు వారు ఇంచుమించు పన్నెండుగురు పురుషులు ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ ఏసుక్రీస్ నామంలా ప్రతి ఒక్కటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కూడా ఉన్నది కానీ ఇక్కడ ఏందంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఏసుక్రీసు నామంలో మనకు బాప్తిష్టం ఉన్నది ఏసుక్రీస్ నామంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుకొని ఇంకా ముందుకు సాధారు ప్రతి ఒక్క వరములు ఏసుక్రీసు నామం లేసుక్రీసు నామల్లే మనము చూస్తున్నాడు మార్కు శు వార్త తొమ్మిదో అధ్యాయం పదకొండవచనం మార్కు శు వార్త అధ్యాయము పదకొండవ వచనం చూస్తే ఇక్కడ ఏమున్నదంటే వారు ఏలియా ముందుకు రావాలని శాస్త్రులు చెప్తున్నారు ఇదేమని అని అడగా ముందుకు వచ్చి సమస్య చెక్కబడి మనం మర్షకుమారుడు అనేక శ్రమల పని సునీకరింపబడి వ్రాయబడి ఏమి ఏలియా వచ్చిన అతనికి వ్రాయబడిను యాక్చువల్లీ ఒకటో అధ్యాయం మార్కు ఒకటి సారీ ఒకటో అధ్యాయము తొమ్మిది నుంచి ఆ దినంలో వేసి గలలో నచలి నుంచి వచ్చి యోధాన్హ్వా చేత బాప్తి పొందిను వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చి ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదికి దిగి వచ్చితే చూశాను మరియు నీవు నా ప్రియకుమారుడు నీ అందు నేను ఆనందించని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకొని పోయాను అల్లు ఎక్కడ ఆయన బాప్తిష్టం తీసుకున్నప్పుడు నా ప్రియకుమారుడు నీ అందు నేను ఆనందించిన ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది అనమాట యేసు ప్రతి ఒక్కరు మనకు బాప్తిష్టం తీసుకోవాలని నేను మనవి చేస్తున్నా యేసు ప్రభుయే కదా ప్రతి ఒక్కరికి మూలము ఈ చిన్న యొక్క వాక్యం దేవుడు దీవించను గాక స్తోత్రంపులు సాయం చేస్తారని తోడుగా ఉంటారనిపించి ఆ ఈ వాక్యం ఏమని చూస్తుందంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములకు శిష్యులగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్క యు పరదాత్మ యొక్క నామంలో వారికి బాప్తిజంతు అంటే ఇక్కడ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మూడు చెప్పబడుతుంది ఇంకొకటి ఏంటంటే ఆ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సుషులుగా చేయాలి అని అంటే ఎట్లా చేయాల్సి వస్తుంది అని అంటే ఫస్ట్ మారు మనుషుల నిమిత్తం బాప్తిజం అంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క వారికి బాప్తిజం ఇచ్చుచున్నాను అంటే ఏసుప్రభు పుట్టక ముందుకు యోహాని ఇచ్చినప్పుడు బాప్తిజము అయితే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అవన్నీ కలిపి ఏచుక్రిస్తు నామంలా మార్చబడినాయి అనమాట ఎట్లా అనంటే ఇప్పుడు మ్యాథ్యూ లో ఆ వాక్యం చెప్తుంది కదా యాక్స్ టూ థర్టీ లో ఏమని చెప్తుంది మారుమంచు పొంది పాపక్షేమాప నిమిత్తం ప్రతివాడు ఏచు క్రిస్తు నామంలోనే బ్యాప్టిజం పొందుడి అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏచుప్రభు ఆల్మోస్ట్ అన్న చెప్పినట్లు మరియా కడప లో యేసు ప్రభు జన్మించింది కాబట్టి ఆ షీర్జర్జున్ కాబట్టి ఆమెను ఎలాంటిది లేకుండా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆమెలో ఆయన పుట్టడం జరిగింది జరిగినాక అంతకు ముందు దేవుని యొక్క సువార్త ఏం లేకుండే సెవెంటీ ఇయర్స్ వరకు ఎలాంటి దేవుని యొక్క ఆ సేవకులు కాని ఎవరైనా సువార్త ప్రకటన చేయడానికి కూడా ఎవరు లేకుండే ఎందుకంటే ఆ టైమ్ సైలెంట్ గా ఉండే కాబట్టి ఎవరు సత్యాన్ని ప్రకటన చేయలేరు అది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ యోహాను బ్యాప్తిజం ఇచ్చే యోహన్ ఉన్నాడు కదా ఆయనే దేవుని యొక్క శుభ చెప్పడం వల్ల ఆ తర్వాత మార్య గర్భవతి ద్వారా యేసు ప్రభు పుట్టడం ఇవన్నీ జరుగుతున్నాయని మనకు ఆల్రెడీ స్టోరీ ఎవ్రీథింగ్ మనకు తెలిసిందే అయితే యేసు ప్రభు పుట్టక ముందుకు యోహాన్ ఇచ్చిన బాప్తిజం ఎట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిజం ఇచ్చిడు అయితే యేజు ప్రభు పుట్టినాక అంటే ఏసుప్రభు ఎవరి కోసం పుట్టిండంటే మన కోసమే పుట్టిండు ఎందుకంటే మనం చేసిన ప్రతి పాపాన్ని షాపని మన రోగములని మన వ్యసనాలని అన్నిటిని ఆయన శిల్వ మరణంలో భరించినడు కాబట్టి మన ప్రతి పాపని ఆయన క్షమించిన ఆయన మనల్ని ఆయన బిడ్డగా స్వీకరించుకున్నాడు అంటే ఆయన బిడ్డగా మనం ఎట్లా సేకరింపబడ్డామంటే ఏసు క్రిస్తు నామంలో బాప్తిజం ఆయన బిడ్డలాగా మనము సేకరింపబడిన ఎట్లా అంటే ఏసు ప్రభు చనిపోక ముందుకు వేరు ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాక బాప్తిజం తీసుకుంది వేరు అయితే ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుడి అని అంటే అవి మూడు కలిపి ఒకటే చూడండి ఏసుక్రీస్తు నామంలో దయాలను వెలుగొత్తరు ఏసుక్రీస్తు నామంలో రోగాలు స్వస్థత పొందుతాయి ఏసుక్రీస్తు నామంలో అన్ని జరుగుతాయి కానీ చాలా మంది ప్రజలు ఏం చేస్తారు అంటే ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళు బాప్తిజం పొందినరు కానీ ఆ బాప్తిజం పొందిన వాళ్ళకి పరిశుద్ధాత్మ వరము లేదు ఆ వాక్యంలోనే చెప్తుంది అందుకే ఇక్కడ ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాక ఆ యేసు క్రీస్తు నామంలో బాప్తిజం పొందిన వారికే పరిశుద్ధాత్మ వరము దక్కుతుంది వాళ్ళకి వాళ్ళకి మాత్రం పరిశుధాత్మ వరం వస్తుంది అందుకే తండ్రి కుమారు పరిశుధాత్మలు ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వారికి దేవుని యొక్క ఆత్మ లేదు అందుకే పావులు చెప్తున్నాడు మరి ఏ విధంగా బాప్తిజం పొందినారని అక్కడ అడుగుతాడన్నమాట అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు కదా యోహాన్ ఇచ్చిన బాప్తిజం లో మేము పొందినమని అంటే ఆ బాప్తిజం వాళ్ళు పొందుకున్నారు కానీ వాళ్ళలో పరిశుధాత్మ లేదు వాళ్ళలో పరిశుధాత్మ ఎప్పుడు వచ్చిందంటే ఏసు ప్రభు చనిపోయినాక ఆదంకర్తగా నేను ఉంటానని ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆదంకర్తగా మన మధ్యలో ఉండాలా మనలో రన్ కావాలా అని అంటే కంపల్సరిగా ఏసుక్రీస్తు నామంలో ఆయన పరిశుద్ధాత్మ వరం మనకు అప్పుడు ఆయన ఆదరణ అనేది మనకు ఉంటుంది ఆదరణకర్త కదా ఆయన ఆయన మనల్ని ప్రతి విషయంలో ఆయన బిడ్డగా స్వీకరించుకున్నాం కాబట్టి మనకు ఆధారం కావాలి అని అంటే కంపల్సరిగా ఏసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఆధారం అనమాట మనకి అనదుల వాళ్ళలాగా మనం ఉండవు ఎందుకంటే మనకు తండ్రి ఏసు కాబట్టి అట్లా ఎందుకంటే ఏసు అంటే మనం వస్తాము క్రీస్తు అంటే ఆయనే నామం అంటే మన అందది అంటే ఏసుక్రీస్తు నామంలోనే పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఆయనే పరిశుద్ధాత్మ వరం మనకు ఉంటుంది అప్పుడు మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సుషులుగా చేయగలుగుతాము ఎందుకంటే అప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడతాం కాబట్టి ఆయన ఆత్మ మనకి ఆ వే చూపిస్తుంటది దారి చూపిస్తుంటది దేవుని యొక్క ఆత్మ మనకి ఏం చూపిస్తుంది అంటే దారి చూపిస్తుంటది ఎట్లా అంటే వాళ్ళన్న వెళ్ళండి దేవుని యొక్క స్వాత ప్రకటన చేయండి ఇప్పుడు కొరనేలి విషయంలో ఉంది మరి కొన్నేలి ఆయన అన్యుడే మరి ఆయన అన్యుడు ఆయన దేవుని యొక్క స్వాత ఎట్లా అంత పడింది వెళ్ళి ఎదురికి చెప్తేనే కదా అంటే ఆయన కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నాడు ఎక్కడ అంటే మన కొన్నెలిన టెన్త్ చాప్టర్ లోనే మనకు ఉంటది ఫార్టీ ఎయిత్ వచనంలో ఏచు వారు బాప్తిజం పొందవాలని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు ఆ తన యొద్ వారికి వేడుకొనేది అంటే చూడండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటదో ఆయన నడిపిస్తడు కొన్నెల్లి అన్యుడైనా దేవుడు ఆయన ఆయన దగ్గరికి నడిపించు వాళ్ళ కుటుంబము ఉన్న వాళ్ళందరూ వాళ్ళంతా ఎట్లా అంటే దేవుని యొక్క ఆత్మ పొందుకున్నారు వాళ్ళు కూడా బాప్తిజం తీసుకున్నారు అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎయిచు క్రీస్తు నామంలో బాప్తిజం పొందితేనే మీకు పరిశుధాత్మ వరము లేకపోతే మీరు ఏ ఎట్లా తీసుకున్నా ఇంకా దేవుని యొక్క పరిశుధాత్మ వల్లలో రాదు చాలా మంది తెచ్చా లోకంలా ఎక్కడ చూసినా కొన్ని సంఘంల చాలా మట్టుకు నెంచున్నప్పటి నుంచి మా స్కూల్లో బాప్తిజం ఎలా ఇచ్చేవారు సంజయ్ కుమార్ పరిశుధాత్మలో ఇచ్చేవారు కానీ ఇంతవరకు వాళ్ళకి బాప్తిజం పొందుకున్నారు కానీ వాళ్ళు దేవుని యొక్క పరిశుధాత్మనే లేదు తర్వాత వాళ్ళు అంటున్నారు ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ నాకు అంటున్నారు నేను కూడా బాప్తిజం పొందుకున్నా కదా నాకెందుకు పారిశుధాత్మ రాలేదు అని వాళ్ళకి అడిగిన ప్రతి నేను చెప్పింది ఇదే మీరు ఏచు క్రీస్తు నామంలో బాప్తిజం మీరు పరిశుధాత్మ వరం పొందుకుంటారు అంతవరకు దేవుని యొక్క వరం మీలో రాదు ఎందుకంటే మీరు తండ్రి కుమార్ పరిశుధాత్మ లాగా తీసుకున్నారు మరి వాళ్ళు అడిగినారు ఎందుకు తండ్రికుమార్ పరిశుధాత్మ లాగా తీసుకోదు యేసుక్రీస్తు నామంలా ఎందుకు తీసుకోవాలని అడిగితే అప్పుడు నేను చెప్పిన ఒకటే రీజన్ ఏంటంటే యేజు ప్రభు పుట్టక పొందిన వారికి దేవుని యొక్క వరము లేదు యేజ్ ప్రభు చనిపోయినాకనే ఆయన ఆదంకర్త మన మధ్యలో ఉంటా అని దేవుడు కాబట్టి ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిన వారికి మాత్రమే పరిశుధాత్మ వరం అనేది వాళ్ళకు ఉంటది అని నేను ఎప్పుడైతే వాళ్ళకి చెప్పినానో ఆ క్షణంలో మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది తను ఏచుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంది ఇప్పుడు దేవుని యొక్క సేవ ఆమె చేస్తుంది చిన్న దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేస్తుంది ఆమె కూడా ఆమె కూడా అర్థమవుతుంది నిజం ఏచుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకుంటే ఆమె పరిశుధాత్మ వరం అనేది వచ్చింది ఆమె అప్పుడు రియలైజ్ అయ్యింది నిజం తండ్రి కుమారు పరిశుధాత్మలో వేరేగానే ఉంది కానీ ఇది మారు నిమిత్తము మరి ప్రతి వాళ్ళు నిమిత్తం అంటే మన ప్రతి ఆత్మ ఆ ఎట్లంటే మన మనసు అంతా దేవుని మీదనే ఉండాల ఎట్లా ఉండాలి దేవుని మీద మన మనసు దేవుని మీదనే రావాల చేయాలని అంటే మనము దేవుని యొక్క ఆత్మ పొందుకుంటున్నా వస్తాయి పొందుకోవాలంటే ఏసుక్రీస్తు నామంలో నువ్వు బ్యాప్తిజం ఎందుకంటే ఏసు అంటే మనం వస్తాము క్రీస్తు అంటే ఆయన కాబట్టి ఆయన నామంలోనే ప్రతీది ఉంది కాబట్టి మనకన్నిట్లో విజయము అందుకే తండ్రికుమార్ పరిషుదాత్మ కాకుండా ఏసుక్రీస్తు నామంలోనే బాప్తిజం పొందిన వారికి వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ ఆ బాప్తిజం తీసుకుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళ మనసు అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే సర్వసత్యంలోకి నడిపిస్తున్న ఏచుప్రభు పరిశుధాత్మ మనలో ఉంటది కాబట్టి ఎందుకంటే అప్పుడే కదా పరిశుధాత్మ వరము మీకు దక్కునా దేవుడు పరిశుధాత్మ పొందగలుగుతారని చెప్తున్నాడు కదా అందుకనే అందుకే ఎప్పుడైతే మనము ఆయన మీద అంటే ఆయన ఇంకా నాకు దేవుడు ఆయన నాకు ప్రతిదీ ఆయన నాకు సమస్త మనం అనుకున్న వాళ్ళు ఏచుకృష్ణ నామంలో వాళ్ళు బ్యాప్తిజం తీసుకుంటారు ఎందుకంటే ఏజ్ ప్రభు చనిపోయి తిరిగి లేచినాక మన పాప క్షమాపణలు అన్ని ఆ శిల్వ మరణ పైన ఆయన భరించేసింది కాబట్టి అంటే యేజ్ ప్రభు చనిపోక ముందుకు ఆయన చనిపోక ముందుకు ఎంత మంది బాప్తిజం తీసుకున్నా అక్కడ దేవుని యొక్క పరిశుధాత్మ వరం వాళ్ళకి లేదు కానీ ఆ టైంలో అట్లా ఇచ్చేవారు ఆయన అభిషేకం ఉండడానికి అట్లా చేయడానికి ఆ టైంలో అట్లా ఇచ్చినారు అంటే ఆ టైం అట్లా గడిచిపోయింది ఇప్పుడు మన సమయం వచ్చేసరికి మన టైం వచ్చేసరికి మన కాలం వచ్చేసరికి ఏసుక్రీస్తు నామంలోనే బాప్తిజం తీసుకున్నారు ఇప్పుడు అప్పసు వాళ్ళందరూ కూడా అంతే ఏసుక్రీస్తు నామంలో బాప్తి తీసుకుని వాళ్ళు సర్వలోకానికి సర్వశకి శువార్త వాళ్ళు ప్రకటన చేశారు అందుకే వాళ్ళు పన్నెండు దేశాలకు వెళ్ళినారు పన్నెండు దేశాల దేవుని యొక్క సత్యని ప్రకటన చేశారు ఈ రోజు దేవుని యొక్క సత్య మనకు అందుతుంది కేవలం అది ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు ద్వారానే ఇంత మంది రక్షణలోకి రావడం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఆత్మ ఆ నడిపిస్తుంది మార్ద ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఏమంటున్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్క వారికి బ్యాబ్సము ఇచ్చును ఇప్పుడు ఏమంటుండే కాబట్టి వరలోక ఇక్కడ అంటుండ దేవుడు కాబట్టి మీరు వెళ్ళే సమస్త జన్మలను శిష్యులుగా చేయుండే ఇక్కడ అక్కడ యేసు ప్రభు ఉన్న కాలంలో మరి ఏముందంటే తండ్రి యొక్కయుమారుని యొక్కయు స్పర్శుధాత్మ యొక్కయు నామంలోనికి వ్యాప్సము పొందుండని యేసు కాలంలో తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలోనికి ఇచ్చిండు కాబట్టి ఇక్కడ అంటు అనేకులని శిష్యులుగా చేయుడి అని ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు ఇక్కడ అనేకులని శిష్యులుగా చేయనని ఇక్కడ వాక్యం చెప్తుంది మనకి కాబట్టి ఇక్కడ అంటుండే మళ్ళీ అపోసల కార్యం రెండు ముప్పై ఎనిమిదిలో ఏమో అంటున్నాడు అంటే అపోసల కార్యం రెండు అంటున్నాడు వాక్యము రెండు ముప్పై అంటే పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతివాడు ఏసుక్రిస్తునామంలో బ్యాప్సము పొందుడి అప్పుడు మీరు పరిశుధాత్మను వరము పొందుదురు ఇక్కడ పేతురు ఎందుకు ఇచ్చినాడు మీరు మారు పొంది పాపక్షేమాప నిమిత్తం ప్రతివాడు ఏసుక్రిస్తునామంలో బ్యాబ్సం పొందుడు అని ఇక్కడ పేతురిచ్చిండు అక్కడ ఏసు ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే తండ్రి యొక్కయుమారుని యొక్క నామంలోనికి బ్యాబ్సము మీరు పొందిండని అక్కడ చెప్తున్నాడు ఇక్కడ నేను ఇక్కడ పేతురేమో ఏసుక్రీస్తు నామంలో బ్యాబ్సము ఇచ్చినాడు కాబట్టి పేతురెందుకు ఇచ్చినట్టే పరిశుధాత్మ వాణ్ణి వరం పొందుకుండు కాబట్టి ఆయనకి ఆ రీతిగా అర్థమైంది కాబట్టి ఆయన యేసుక్రిస్తు నామంలో బ్యాబ్సము ఇస్తే అక్కడ ఎంత మారినారు ఎంత మంది మంది చేర్చబడి అప్పుడే వాళ్ళు ఏం చేసినంటే పరిశుధాత్మ వాన్ని వరం పొందిరు ఏసుక్రి స్నామ భావసం పొంది పరసాత్మ అనే వరము పొందిరు ఎందుకు పొందిరని పరసాత్మ పొందుకుంటేనే ఆ యేసుక్రిమ భావసము పేతులు ఇవ్వగలిగింది ఇక్కడ యేసు ప్రాప్ తండ్రి యొక్క కుమార్ని యొక్క నామంలోనికి అని ఇక్కడ మరి ఇక్కడ అంటుండ మళ్ళీ ఎనిమిది అధ్యాయంలో ఏమంటుంటే ఎనిమిది పన్నెండులో పిలిపు అంటున్నాడు అయితే పిలిపు దేవుని రాజ్యం గుర్చి ఏసుక్రిస్ నామం గురిచి సువార్థ ప్రకటించుండగా ఇక్కడ ఏం చేస్తున్నాడా పిలిపు ఏం చేస్తున్నాడా దేవుని రాజ్యం గుర్చి ఏసుక్రి స్నామంను గూర్చి సువార్త ప్రకటించుండగా నమ్మి పురుషులందరూ భాబ్సము పొందిరు ఇక్కడ పిల్లిప్పుడా చెప్తా ఉండు అక్కడ పురుషులు అంతా పొంది ఏమైందిరంటే బాప్సము పొంది దేనికోసం చెప్తున్నాడు అంటే ఆయన పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు ఏం చెప్తుండ అక్కడ అప్పుడు సారీ అయితే పిల్లిపు దేవుని రాజ్యంను గూర్చి యేసుక్రిష్ నామంను గూర్చియు సువార్త ప్రకటించు ఏం చేసిండ దేవుని రాజ్యంను గూర్చి ఏసుక్రిస్ నామంను గూర్చి సువార్త పిలిపు ప్రకటించి కాబట్టి అక్కడ ఏమైందంట పురుషులు నమ్మిండట పురుషులు స్త్రీలు నమ్మేం చేసినట్టప్సము పొందిలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆత్మ పొందినాకనే ఇది ఒక శిష్యులకందరికి బయలుపరిచి కాబట్టి ఆత్మ పొందుకున్నాకనే యేసుకృష్ణము అక్కడ దేవుడు అమ్మ అంటుడు తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుధాత్మకి శిష్యులుగా చేయమంటుండు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏమైందంటే పేతుడు ఎందుకు ఇట్లా ఏసుకృష్ణామ బాప్సము ఎందుకు ఇచ్చిన అంటే ఆయన పరిశుభ్రమ వరం పొందింది కాబట్టి దేవుడు ఆయన ఏం చేసినట్టే యేసుకృష్ణ వ్యాప్సము ఇచ్చినాడు ఇంకేమంటున్నాడు అంటే మొదటి కొరంతిల్ అంటుండు పొసల కార్యే పది నలభై ఏడులో ఇక్కడ ఈయన కూడా అట్లనే ఇచ్చిండు ఏమి ఇచ్చిందంటే అందుకు కొరినెల్కి కూడా పేతురు అట్లనే ఇచ్చిండు ఏమి ఇచ్చిందంటే అందుకు పేతురు మన వల్లే పొందిన మీరు బాప్సము పొందకుండా ఎవడైనా నీలక్క ఆటంకం చేయగలడా అని చెప్పి ఎవరైనా నీలక్క ఆటంకం చేయగలరా మావలనే వాళ్ళనే మీరు కూడా పరిశాతం పొందాలి బ్యాబ్సం కూడా పొందాలని ఎవరు చెప్తున్నాడు ఇక్కడ కోరినెలతోని దేవుడికి ఇది పేతురు మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళక నీళ్ళకేమి ఆటంకము ఉండదు కాబట్టి అని కొరినెళ్ళతోని ఎవరు మాట్లాడుతురు పేతురు చెప్తా ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కూడా బాప్సం ఇక్కడ అందబడింది బాప్సము ఇచ్చిండ్రు అదే కొరెంతిలో రాసిన పత్రికలో ఏమంటున్నాంటే మొదటి కొరంతి మొదటి మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో అంటున్నాడు మొదటి కురంతి మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటున్నాడు నా నామంన మీరు బాబ్సం పొందితేరని ఎవరైనా చెప్పకుండా క్రీస్తునకును గాయనకును తప్ప మరి ఎవరికి నేను బాబ్సము ఇవ్వలేదు ఇక్కడ అంటున్నాడు నానామంన మీరు బాబ్సం పొందితేరని ఎవరైనాను చెప్పకుండా పౌరుల భక్తుడు ఈ కురంతి సంఘానికి చెప్తా ఉన్నాడు ఏం చెప్తుందంటే నానామం మీరు బ్యాబ్సము పొందితేరని ఎవరైనాను చెప్పకుండా క్రీస్తునకును గా తప్ప మరి ఎవరికి నేను బ్యాబ్సము ఇయలేదని అందుకై దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పుచున్నానని అక్కడ అంటుండడు సైఫన్ ఇంటి వారికి బ్యాబ్సం ఇచ్చి తిని ఇక్కడ సైఫన్ ఇంటికి వారికి కూడా బ్యాబ్సము ఇచ్చి వీరికి తప్ప మరి ఎవరికి బ్యాబ్సం ఇచ్చి నేను ఎరగను అని ఇక్కడ పౌరు భక్తుడు ఇక్కడ ఈ ఇక్కడ చెప్తా ఉన్నాడు నేను ఎవరికి వీరికి తప్ప నేను ఇక్కడ బ్యాబ్సం ఇచ్చిన చెప్తా ఉన్నాడు పౌరు భక్తుడు కాబట్టి ఆనాడు మరి మోసే కాలంలో ఏం చేసినంటే మోసేం చేసినా మేఘంలో బ్యాబ్సము ఇచ్చినాడు ఈనాడు క్రైస్తవం ఏం చేస్తున్నట్టు చిలకరింపు బ్యాప్సం ఉంది చిలకరింపు బ్యాప్సము మళ్ళీ తండ్రి కుమార పరసాత్మ నామంలో కూడా చాలా మంది వ్యాప్సము ఇస్తా ఉన్నారు తండ్రి కుమార పరసాత్మ నామంలో బ్యాబ్సం కూడా ఇస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటే ఉన్నాడు ఏమంటుండే ఇది కూడా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అట్లా కాబట్టి అట్లా చెప్తుడు ఏమంటుడు ఈనాడు మరి క్రైస్తవాలు అట్లనే ఉన్నారు చిలకరింపు బ్యాప్సం ఉంది పాలు కూడా చిలకరి చిలకరిస్తా ఉన్నారు మరి తండ్రి యొక్క కమారా పరిశుధాత్ తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుధాత్మ నామంలో కూడా వ్యాబ్సం ఇష్టాలు ఉండరు కానీ మనకేమర్థమైందంటే ఏసుకృష్ణ నామంలో ప్రతివాడు పాపక్ష నిమిత్తము మారుమ నిమిత్తము ఏసుకృష్ణ వ్యాప్సము పొందుడి అప్పుడు పొందినాకనే మనకి పరిశుధాత్మ వరము వస్తుంది అని ఇక్కడ చెప్తా కాబట్టి మనము నమ్మింది ఏంటంటే ఏసుకృష్ణ అనే నామము మనం నమ్మినాము యేసుకృష్ణ నామంలో మనము వ్యాప్సము తీసుకుంటున్నాము అదే మనము నమ్ముతున్నాం చిన్న వాక్యం దేవుడు తండ్రి ఎస్ అయ్య నీకు వందనాలు ఇదిగో ప్రభావ నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా నువ్వే నాకు సహాయకుడిగా ఉండి నాలో ఉండి నాతో మాందడితో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు మనం ధ్యానించే అంశం ఏందంటే ఇక్కడ చూడండి మత్త వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీస్తం ఇచ్చు అలాగే అపస్తుల కార్యము రెండో అధ్యాయం ముప్పై వచనము పేతులు మీరు మారుమనసు పొంది పాప నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామంనా బాప్తీస్తము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందదురు కాబట్టి ఈ రెండు అంశాల గురించి మనం ధ్యానిస్తున్నాము దానికన్నా ముఖ్యంగా నిర్గమ కాండము ఇరవైలో మూడో వచనంలో ఏముందంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ గాని ఎండు దేని రూపమునైనాను విగ్రహమునైనాను నువ్వు చేసుకునకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు అంటే ఆయన ఒక్కడే దేవుడు ఇక వేరే దేవుడు లేడు అది ఆకాశమే గాని భూమే గాని భూమి కిందే గాని ఏదైనా గాని ఆయననే దేవుడు కాబట్టి ఆయననే పూజించమని మొట్టమొదట ఆజ్ఞ ధర్మశాస్త్రంలో దేవుడు ఇక్కడ మోసాధార సెలవిచ్చాడు ఇదే వాక్యాన్ని పిలిపిలుకు రాసిన పత్రికలో రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో అందుచేతను పరలోక వారిలో గాని భూమి ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసునామమున వంగునట్లు ఎందుకు చూడండి ఆ పరలోకం గాని భూమి గాని భూమి నీళ్లపైన గాని ఏటిని ఆధారం చేసుకోకూడదని చెప్పిన దేవుడు చూడండి ఏసు నామమున ఎందుకంటే ఆయననే దేవుడు కాబట్టి చూడండి ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసు క్రీస్తు ప్రభు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అంటే నేను తప్ప వేటిని మీరు ఆధారం చేసుకోకూడదు వేటి మీరు విగ్రహం చేసుకోకూడదు వేటిని సాగిల నేనే దేవుడు చెప్పిన దేవుడు చూడండి ప్రతి మోకాలు ఆయన ఎదుట ఓంగి ఆయనని ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన ఏం చేసాడు ఈ నామాన్ని అధికంగా హెచ్చించాడు అంటే ఈ దేవుడే యేసు ప్రభువే ఒక్కడే దేవుడు అంటే తండ్రి ఆయననే కుమారుడు ఆయననే పరిశుద్ధాత్మడు ఆయన్నే యేసుప్రభు తన శిష్యులతో చెప్పిండు నేను వెళ్ళకపోతే మీకు వేరొక ఆదరణకర్త రాడు ఆ ఆదరణకర్త ఎవరు పరిశుద్ధాత్మడు అంటే యేసు ప్రభువే పరిశుద్ధాత్మడు చూడండి యేసు ప్రభువే మిల్కీ శత ఆయన మనం చూస్తాం అబ్రహాము దగ్గరికి వెళ్ళిండని కాబట్టి తండ్రి ఆయననే కుమారుడు ఆయననే పరిశుద్ధాత్మ ఆయననే అందుకే చూడండి అన్ని నామముల అధికంగా హెచ్చించండి వీటిని ఆధారం చేసుకోకూడదని చెప్పిన దేవుడు ఈయననే దేవుడు కాబట్టి ఏసుక్రీస్తు నామే ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించను కాబట్టి చూడండి ఇక్కడ మనం ఎఫ్ఎస్సి లో కూడా నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం చూస్తే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే చూడండి ఆ ఒక్కడే యేసు ప్రభు తండ్రి ఆయననే ఇంగ్లీష్ లో నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఉంటుంది నేమ్స్ అంటే ముగ్గురు అన్నట్టు నేమ్ అంటే ఒక్కరన్నట్టు కాబట్టి యేసు ప్రభుయే తండ్రిగా ఉన్నాడు యేసు ప్రభుయే కుమారుడిగా ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభుయే పరిశుద్ధాత్ముడిగా నీలో నాలో మన ఉన్నాడు ఆ వాక్యమే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు అందరికి తండ్రి దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఎట్లా చెప్పింది కదా కాబట్టి చూడండి ఎందుకు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే మత్తాయి సువార్త ఇరవై తొమ్మిదో మనం ధ్యానించే ఆ యొక్క వచనం పైనే ఉంటది చూడండి ఎక్కడ అంటే మత్తాయి సువార్త నిమిషం బ్రదర్ని మత్తాయి సువార్తలో ఉంటది ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూడండి మనం పంతొమ్మిదో వచనం ముందే ఉంది పద్దెనిమిదో వచనంలో అయితే యేసు వారి యొక్కకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి చూడండి పరలోక కాదు భూమి కిందే కాదు భూమి పైనే కాదు అన్నిటికీ సర్వాధికారం కలిగిన యేసు ప్రభువే కాబట్టి అందుకు చూడని తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గై కొనవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు అంటే ఈ లోకమంతా ముగించే వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఎట్లా పరిశుద్ధాత్ముడుగా మనలో ఉన్నాడు ఆయన ఇదిగో నేను మృతుండని గాని ఇదిగో యుగ యుగములు ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా నిన్న ఎప్పుడు నేడు ఎప్పుడు అంటే మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే చూడండి మృతుడైనడు గాని ఇప్పుడు జీవించుచున్నవాడు ఏసు ప్రభువే కాబట్టి ఆయననే పరిశుద్ధాత్ముడు మనలో వస్తే సంభవింపబు సంగతులు మనకు తెలియజేస్తాడు ఆయన నలభై దినాలు నలభై రాత్రులు చూడండి ఆ శిష్యులకి నలభై దినాల తర్వాత అగపడి అనేక విషయముల గురించి ఆయన చెప్పిండు అవన్నిటిని ఏం చేసిండు ఎప్పుడైతే పెంతు కోస్తు పండగ వచ్చినప్పుడు వాళ్ళు పేతులు శిష్యులందరూ ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నారో ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిండ్రో ఆయన జ్ఞాపకం చేసిండ్రు యేసు నామమున బాప్తిసం పొందుడి చూడండి ఎవరికైనా ఆయననే చూడండి అదే మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో చూడండి నాలుగో అధ్యాయం ఏడో వచనంలో వారు పేతురును యోహాను మధ్యన నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీని చేసిత్రని అడగగా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అపోస్తుల కార్యంలో రెండులో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అని చెప్పిన పేతురు ఎప్పుడైతే ఆ దేవాలయం దగ్గర కుంటివాడిని లేపిండ్రో ఆయనని మహాసభల్లో నిలబెట్టిండ్రో అప్పుడు మీరు ఏ నామమున ఇది చేసిండ్రని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆయనని ప్రశ్నించినప్పుడు అపోస్తుల కార్యం నాలుగులో ఎనిమిది పేతురు పరిశుద్ధాత్మతో నిండిన అంటే ఇప్పుడు పేతు పరిశుద్ధాత్మతో నిండిన ఎవరు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడే పేతురి నోటి ద్వారా మాట్లాడుతున్నాడు ఏమని ఇట్లా నేను ప్రజలారా పెద్దలారా అధికారులారా ఈ దుర్బులునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుతున్నారు గనక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిల్వ వేసినట్టుయూ మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేడైన ఏ సుక్రీస్తున్నామనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయే మీకు మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలగదు చూడండి ఈ మాట మాట్లాడుతుంది ఎవరు పేతురు కాదు పరిశుద్ధాత్ముడు పేతుడితో ఉన్నాడు కాబట్టి పేతుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మహాసభల్లోకి వెళ్ళి ఈడ్చుకెళ్లినప్పుడు అక్కడ మీరు ఏం చెప్పాలో మీరు భయపడద్దు పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీతో మాట్లాడతాడు అన్నాడు ఇప్పుడు మాట్లాడుతుంది ఇక్కడ యేసు కాబట్టి చెప్తున్నాడు మీరు తృణీకరించిన రాయే మీ మూలకు తలరాయి నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు చూడండి ఆయన ద్వారా తప్ప రక్షణ లేదు కాబట్టే చెప్తున్నాడు మరి ఎవరిని వలనను రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవాలను గాని ఆకాశం మనుషులలోకి ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను కాబట్టి చూడండి యేసు ప్రభువే రక్షకుడు అందరూ నమ్ముతారు కానీ ఆ నామమున బాప్తీసం ఇవ్వడానికి మనుషులు ఇష్టపడరు అందుకే మనుషులు ద్రోహులు అంటే ఆయనని పాపాల మోసిన గొర్రె పిల్లలు చెప్తారు ఆయన సిల్వని గురించి ప్రకటిస్తారు చూడండి ఆయన నామంలో అన్ని చేస్తారు కానీ ఆయన నామాన్ని విశ్వసించి ఆ నామంలో బాప్ ఇవ్వడానికి ఇష్టపడరు చూడండి ఈరోజు మనుషులు అలానే ఉన్నారు కాబట్టి ఈ నామమునే దేవుడు అధికంగా హెచ్చించిండు ఈ నామే నీకు మార్గం ఇంకా లేదు వేరొక మార్గం ఈ మార్గమే సత్యము ఆ సత్యమే ఆయననే సత్యముని గురించి సాక్ష్యమిత్ర అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు పేతృ యోహోనుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి విద్య లేని ఎట్లా దీన్ని గ్రహించగలిగినారు పరిశుద్ధాత్ముడే సహాయకుడు కదా ఆయనే కదా స్తంభవింపబో సంగతులు తెలియజేసే పరిశుద్ధాత్మనే కదా సర్వసత్యంలోకి నడిపించేది కాబట్టి చూడండి ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడయ్యిండో చూడండి పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు కాబట్టి తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్ముడు ఆయననే అని ఈ విద్య లేని పామరులు కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిపితే యేసు కాబట్టి దేవుడు యచ్చించిన నామం ఏసుక్రీస్తు నామే పరలోకం అందే కాదు భూమి కాదు అన్ని నామముల కన్నా అధికంగా ఇచ్చించిన నామము ఏసుక్రీస్తు నామే ఈ నామంకే సర్వాధికారం యేసు ప్రభుకే ఇయబడింది ఆయనే మనతో సదాకాలం ఉండేవాడు ఆయననే మనల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తేశం ఇవ్వగలడు దహించు అగ్ని ఎవరు పాత నిబంధనలో తండ్రి అని చెప్తారు కానీ పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తేశం ఇచ్చేవాడు ఎవరు ఏసుక్రీస్తు నామంలోనే మనకి సాధ్యమవుతది కాబట్టి ఈ నామముని అని చెప్పినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి ఒక్క యేసు ప్రభుని నిజముగా వెంబడించిన ఇది గ్రహించగలరు ఈ సత్యం ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనల్ని సర్వసత్యంలోకి నడిపించగలరు ఎందుక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి అన్నాడంటే ఆ తండ్రి ఆయనే కుమారుడు ఆయనే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఆయననే ఆయనే యేసు ప్రభువు ఆయన ద్వారా తప్ప నీకు నాకు ఎవరికి మార్గము లేదు రక్షణ లేదు ఆ నామంలోనే సమస్తముకు అధికారం ఇవ్వబడింది ఆ నామంలోనే నువ్వు పరిశుద్ధాత్మలోను పరి అగ్నిలోను బాప్తీసం పొందగలవు అదే చెప్పిండు బాప్తీసం ఇచ్చుకోరు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు విప్పుటకు నేను పాత్రుడును కాను ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇచ్చును నేనైతే మారు నిమిత్తం మీకు బాప్తీసం ఇస్తున్నా అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఎందుకంటే బాప్తీసం ఇచ్చి యోహోన్ కాలంలో యేసు ప్రభు ఇంకా మరణించలేదు కాబట్టి ఆ నామంలో బాప్తీసం ఇవ్వలేదు ఎందుకు అంటే ఆయన ఇంకా శిలువ మరణం పొందలేదు కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందేది ఎందుకు పాపాల నిమిత్తమే కాబట్టి బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు ఇంకా ఆయన శిలువ మరణం పొందలేదు కాబట్టి యేసుక్రీస్తు నామమును వాళ్ళు ఇవ్వలేదు ఎప్పుడైతే ఆయన మరణించి పునరుద్ధానుడే మృతిని జయించి లేచిండో అప్పుడు విద్యలేని పామరులతో దేవుడు ఆ సత్యాన్ని బయలుపరిచి యేసుక్రీస్తు నామమున వాళ్ళు బాప్తీసం ఇచ్చిండ్రు కాబట్టి అవి మీకు తెలుసు పౌలు యేసుప్రభుని తృణీకరించిన వాడు భయంకరంగా ఆయన శిష్యులని అందరిని చంపినవాడు అలాంటి వారు ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడిండో సత్యాన్ని గ్రహించి ఏం చేసిండు ఏసుక్రీస్తు నామనే బాప్తీసం ఒకప్పుడు ఆయనని తృణీకరించిన కానీ తర్వాత ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినవాడు ఆ నామమ్మని గురించి సాక్ష్యం ఇచ్చినవాడు కాబట్టి ఇదే పౌలు అంటాడు మీరు ఏ నామమున బాప్తీసం పొందినారంటే యేసుక్రీస్తు నామమున తప్ప వేరొక మార్గమునా లేదు కాబట్టి మారు మారు నిమిత్తమైన బాప్తీసం అంటే బాప్తీసం ఇచ్చి అను బాప్తీసం అది పాపాల క్షమాపణ నీ నిమిత్తమే కానీ ఈ బాప్తీస్తము నిన్ను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను నీకు బాప్తీసం ఇస్తది ఈ బాప్తీసము నిన్ను ఎంతగానో అధికంగా నిన్ను ఆయన శక్తితో ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతుంది కాబట్టి చూడండి యేసు ప్రభువే ఎందుకంటే ఆయన ఏరే దేవుణ్ణి పూజించకూడదు అని చెప్పిన దేవుడు ఈనామాన్ని ఎందుకు అధికంగా హెచ్చించిందంటే ఆయన యేసు ప్రభు ఆయన కాబట్టి కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మేసు వార్తలోని ఆఖరి అధ్యాయము అపోస్తలోని మొదటి అధ్యాయము మొదటి ఆ సంఘటనలు మతేసు వార్తలో ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిష్మం ఇచ్చుచు ఏ సంగతిని ఆజ్ఞాపించిననో వాటన్నిటిని అని వారికి బోధించారు తండ్రి యొక్కయు కుమారుని నామములోనికి మొదట బాప్తిష్మము జరగవలేదు తండ్రి ఎవరు కుమారుడు అనేది ఇప్పుడు మనం గమనించినాం వాక్యం డిస్కషన్స్ లో తెలిసింది ఏంటి తండ్రి అంటే పరలోకమైన తండ్రి యహోవ దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పరశుద్ధాత్ముడు అంటే మన ఆదరణకర్త ప్రభు ఆత్మని తనను తిరిగి పంపించిండు ఆదరణకర్త ఈ ముగ్గురు ఒక్కటే అని చెప్పటానికి ఈ వాక్యం ఇక్కడ మనకు వివరిస్తుంది తండ్రి కుమారుడు పరశుద్ధాత్మ ఒకడే చాలా సంఘాలలో మనం చూస్తున్నాము త్రిత్వం త్రియేక దేవుడు అని మూడు దేవుళ్ళు అని చెప్పి మనకు అన్యులకు ఏ భేదం లేదు వాళ్లకు వేల వేల దేవుళ్ళు మనకు కూడా ముగ్గురు దేవుళ్ళు అని కొత్త రకం బోధలు చాలా సంఘాలు జరుగుతున్నాయి ఈ రోజు ఇంకా అనేకులు వేల మందికి సత్యం తెలియటం లేదు ఏ హేవుడు ఆయన వేరు ఏసయ్య ఆయన దేవుడు ఈయన అని ముగ్గురు దేవుళ్ళు అని చెప్పుకొని బోధిస్తున్నటువంటి ఈ ప్రజల మధ్యకు దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నటువంటిది ఏంటి తండ్రి కుమారుడు పరశుధాత్మ ఒక్కడే తండ్రి కుమార పరశుధాత్ముడు ఒక్కడే తండ్రి అయిన దేవుడు మనం వ్యూహాంత వార్త మొదటి అధ్యాయంలో చూస్తున్నాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడయి ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి అవతరించను ఆది ఇన్ ద బినింగ్ దెర్ ఇస్ వర్డ్ ఇన్ ద బినింగ్ దెర్ ఇస్ వర్డ్ దేవునికి ఒక రూపం అంటూ మనం ఇవ్వలేము ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన నేను దేవుని ఎవరు చూడలేదు అగ్నిమయమై ఉన్నటువంటి మహిమలో నివసించి తండ్రి కాకపోతే ఆది కాండంలో మనం చూస్తున్నాము నరులని తన స్వరూపంలో దేవుడు తీసుకొని వచ్చిండు అంటే అప్పుడు దేవుడికి కళ్ళు ముక్కు నోరు చెవులు అన్ని ఉన్నట్టయి కాకపోతే ఆ మహిమలో మనం దాన్ని ఏదీ గుర్తించలేము పూర్తి మహిమలో ఉన్న దేవుడు అలాంటి దేవుణ్ణి చూడాలి అంటే నరన నేత్రంలో సరిపోదు కాబట్టి ఆది నుంచి పాత మొత్తం మనం ఏం చూస్తున్నామంటే ప్రభువు నీడ నీడవలనే మనతో మాట్లాడి అయితే జనుల హృదయములు కాఠిన్యము ఎంత కఠినమైనవంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ని నెరవేర్చాలన్నా ఏది చేయాలన్నా ఆయన పూజించాలన్నా విశ్వాసంతో జీవించాలన్నా మన శక్తి సరిపోదు ఎందుకంటే అంత కఠినమైన నియమ నిబంధనలు పాత నిబంధన కాబట్టి పెద్ద పెద్ద భక్తులు మనం చూసుకుంటే మొదటి నుంచి మోషే దగ్గర నుండి చాలా మంది ఏసు ప్రభు వలే జీవించటానికి ప్రయత్నం చేసిరు కానీ ఎవరు కూడా ఏసు ప్రభు కాలేదు అందుకే దేవుడు తన నిర్ణయం చొప్పున కన్య మర్యద శిశువుగా జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా చంటిబిడ్డగా ఈ లోకానికి వచ్చింది దేవుడు ఏసు నామము అని పేరు పెట్టబడనని ముందే వాగ్దానం ప్రవచనం జరిగింది సో ఏసు ప్రభు అనేది నిజం పాత నిబంధనలు దేవుడు నీడగా కనిపెడితే కృత నిబంధన దేవుడు నిజంగా దేవుడు ఈ భూమి సంచరించిన దేవుడు మనుషులతో మాట్లాడిన దేవుడు మనుషులకు ప్రత్యక్షమై వాక్యం ద్వారా వాళ్ళకు పరిచర్య జరిగించి స్వస్థత కార్యాలు జరిగించి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన దేవుడు ఇంత గొప్ప దేవుని కూడా వరు దేవుడు కాడు అని ఎంచి శిలువ వేయటానికి ఒక సమయం వచ్చింది అయితే ప్రభు అంటున్నాడు నాకు తెలియకుండా ఏది జరగదు ఎందుకంటే ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకున్నటకులు నాకు అధికారం కలదు అందుకే ఏసుని శిల్వ వేసినప్పుడు ఏడుస్తున్నారు జనాలు ఏసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన దేవుడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు ఆ శిల్వ కార్యం చూసినప్పుడు ఆ శ్రమలను చూసినప్పుడు అయితే దేవుడు మీరు ఏడవకండి ఇందు నిమిత్తమే కదా నేను వచ్చిన ఇందు నిమిత్తమే కదా నేను వచ్చినాను ఆ ప్రాంతంలో గలిలే ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆయన దేవునికి మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన చెమట రక్తము వలె కారుతుందంట చెమట రక్తము వలె కారుతున్నంత శ్రమ పడి ప్రార్థిస్తున్నాడు ప్రభా తొలగించు ఎందుకంటాడు ఆ మాటను అంటే ఆ పాత్ర చాలా భయంకరమైన పాత్ర లోక పాపము మొత్తము ఆయన మీద వేసుకుంటున్నాడు కాబట్టి అది భరించలేనంత గొప్ప భారం ఆ పాపము భరించడానికి పరిశుద్ధుడికి ఇష్టం లేదు నీ చిత్తం అయితే ఈ పాత్రను తొలగించు అని కూడా మొరపెట్టుకున్నాడు తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు ఇందు నిమిత్తమే కదా నేను ఇక్కడికి వచ్చినాను ఈ పాప భారను తొలగించాలనే కదా దాన్ని మీద వేసుకోవాలనే కదా అని కాబట్టి యేసు ప్రభువు నిజము ఆయన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ అను ఆదరణ కర్తను మీకు అనుగ్రహించును పరిశుద్ధాత్మ అని ఆదరణకర్త నేను పోతేనే పరిశుద్ధాత్మడి వస్తాడు నేను ఉన్నంత వరకు పరశుధాత్మ ఇక్కడికి రాడు కాబట్టి దేవుడి కండిషన్స్ చూడండి ఆయన తండ్రిగా కుమారునిగా ఆదరణకర్తగా ఈ భూమి మీద మనుషులందరినీ ఓదారుస్తున్నాడు వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు వారిని కాపాడుతున్నాడు ఎందుకంటే ఆయన నామంను నమ్మి ఆయన నామంలో బాప్తీస్ తీసుకుంటేనే రక్షణ కలుగుతుంది అయితే రక్షించబడిన వెంటనే పరలోకానికి వెళ్ళడు అంతము వరకు సహించువాడే రక్షింపబడును రక్షణకారం చేసేసింది దేవుడు కానీ అంతం వరకు సహించాలి అందుకే అంటున్నాడు ఆ తండ్రి నామంలో నేను వచ్చిన ఆ తండ్రి యోహాను సువార్త ఒకసారి చూడండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము వ్యూహాను ఐదు నలభై వచనం యోహాను ఐదు నలభై మూడవ వచనం చూస్తారు ఎవరైనా నేను నా తండ్రి నామమ్న వచ్చి ఉన్నాను నేను నా తండ్రి నామంన వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒక్కడు తన నామంన వచ్చినట్ల వారిని అంగీకరిస్తారు మీరు నన్ను అంగీకరించరు యేసు ప్రభువుని ఆ రోజుల్లో నేను నా తండ్రి నువ్వు వేరే ఎందుకంటే వాళ్ళు వేరొక మెస్సయ్యే కొరకు యూదులు కదా వేరొక మెస్ అయ్యే కొరకు ఇంకా ఈ రోజు కూడా ఎదురు చూస్తున్నారు వారి ఆత్మీయ నేచరాలు ఈ రోజు కూడా గుడ్డిగా ఉన్నాయి గుడ్డితనంతో ఉన్నాయి ఇంకా అవి వెలిగింపబడలేదు అన్యజనుల నంబర్ పూర్తి యూదులకు ఇస్రాయేలీలకు ఆ రక్షణ భాగ్యము ఇంకా దొరకలేదు మనం ఎంతో అదృష్టవంతులం ఆయన నామమున మనము బాప్తి పొంది ఉన్నాం కాబట్టి తండ్రి నామము కుమారుని నామము పరిశుద్ధాత్మ నామూ అంటే ఏసునామే అంతకుముందు యోహాను బాప్తి ఇచ్చినప్పుడు ఏసునామంలో ఇవ్వలేదు ఎప్పుడైతే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్లే ప్రత్యక్షమై ఈయన నా ప్రియ కుమారుడు అని ఎప్పుడైతే ప్రకటించిండో డిక్లరేషన్ అంటాం దాన్ని ఈయనే నా కుమారుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చినప్పుడు అప్పుడు జనాలకు ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కుదిరింది ఎస్ హీఈస్ ద లార్డ్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మూడు ప్రత్యక్షలు అక్కడ చూసిన వాళ్ళు ఆ తర్వాతనే ఏసునామంలో బాప్తి మమ్మలు స్టార్ట్ అయినది అంతవరకు ఏసునామంలో జరగలేదు ఈ రోజుకు ఎన్నో సంఘాలు ఎంతో మంది దారి తప్పిన గొర్రెలు అంటాం మనం వీళ్ళది దారి తప్పిన గొర్రెలు ఏసునామంలో ఈ రోజుకు జరగటం లేదు తండ్రి నామంలో కుమారు నామంలో పంటున్నారు కానీ ఆ నామం పేరు చెప్పటం లేదు అడ్రస్ లేని బాప్టిజంస్ అంటాం వీటిని మనం అడ్రస్ లేదు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా వంద సార్లు వంద మంది పాస్తాల్లో బాప్తిస్మం ఇస్తానంటే కూడా మళ్ళీ మునుగుతారు అనమాట అసలు బాప్తిష్మం అంటే ఏంటి కంప్లీట్ రూపాంతరం బాప్టిజం అంటే రూపాంతరం నీళ్లలో నిన్ను సమాధి చేయటం నువ్వు సమాధి చేసినాక పైకి లేస్తుండవంటే ఒక క్రొత్త జీవితం ఒక క్రొత్త మనిషిగా ఒక క్రొత్త మనిషిగా నువ్వు పునరుజ్జీవం పునరుజ్జీవం పునర్జన్మ అంటాం బాప్టిజం అంటే పునర్జన్మ దేవుని ప్రత్యక్షతలోనికి మనం వచ్చేసినాం దేవుని పోలికలోనికి వచ్చేసినాం ఏ పోలికనైతే కోల్పోయిండో ఆదాము ఆ పోలికను బాప్టిజం ద్వారా రక్షణ కార్యంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న క్రొత్త రూపం ఎందుకంటే మనకు కొత్త పేరు కూడా రాయబడుతుంది క్రొత్త ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం మిస్ట్రీస్ మిస్టరీస్ ఆఫ్ రెవల్యూషన్ లో క్రొత్త పేరు మనకు ఇవ్వబోతున్నాడు దేవుడు ఆ కొత్త పేరుని రావాలి ఆ కొత్త జీవితం రావాలి అంటే బాప్తిజం పొందాలి ఇప్పుడు మనమైతే అందరం బాప్తిజం పొందినం యేసు నామంలోనే బాప్తిస్మం పొందిన తర్వాత మనకి ఏం జరగాలో రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఒక్కసారి చూద్దామా రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం రోమా పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాద చెప్పున మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మీ మనస్సు మారి నూతన మొగుట పొందుడి For the truth, it is stepwise escalating to become like God. We are not gods, but we become like gods. God is a god, God is a god. How is it? It is a god, a god, a god, a god, a god, a god. Baptism is a god, a god, a god, a god. ఒకవేళ మంది గుంపు తీసుకుంటుంటే ఉత్సాహంతో ఆ టైంలో ఎమోషనల్ అంటాం దాన్ని అందరు తీసుకుంటున్నారు కదా నేను కూడా తీసుకోవాలి ఇది అసలు కానే కాదు బాప్తిజం అంటే ఇలాంటి బాప్తిజం వంద తీసుకున్నా దానికి అసలు ఎలాంటి రైట్స్ లేవన్నమాట దేవుడు ఆ అథారిటీ ఇవ్వడు ఎందుకంటే అది మనుషుల కోసం చేస్తున్నది ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న తీసుకున్నారు కదా పదేళ్ళు రాగానే మనం కూడా తీసుకోవాలి మా దగ్గర పాత చర్చ ఉంది ఎస్పీజిలో కన్ఫర్మేషన్ అంటాం కన్ఫర్మేషన్ అంటాం కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఐ ఐ బిలీవ్ గాడ్ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను నేను క్రైస్తవుని సమాజంలో క్రైస్తవుడిగా పిలువబడతాను అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ కాన్వకేషన్ అంటాం అక్కడ చర్చ్లో అది టెన్త్ క్లాస్ దాటినాక ఇస్తారు అలాగే మనం క్యాథలిక్స్ లో చూస్తుంటాం ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో కూడా ఇచ్చేస్తుంటారు ఏంటంటే కన్ఫర్మేషన్ తీసుకుంటారంట అక్కడ నేను ఒక క్యాథలిక్ స్కూల్లో జాబ్ చేసిన కాబట్టి నన్ను నాకు ఆ ప్రొసీజర్స్ అంతా తెలుసు నేను కళ్ళార చూసిన ప్రతి సంవత్సరం ఒక ఇరవై ముప్పై మంది మా స్కూల్ పిల్లలే ఆ క్యాథీడ్రల్ ఫాతిమా క్యాథీడ్రల్ అంటాం వరంగల్లో అక్కడ తీసుకుని బాప్టిజమ్స్ ఇచ్చేస్తుంటారు నీళ్ళ ముంచేస్తుంటారు అది నీళ్ళ ముంచుడు కాదు చిలకరింపు బాప్తిస్మ అది కాదు ఎందుకంటే తప్పుదోవ పట్టించడానికి సాతా నన్నుకున్న మార్గం ఇది ఇలాంటి చిలకరింపు బాప్తిస్మాలు ఎక్కడ తీసుకున్నా అవి చెల్లవు ఎందుకంటే బాప్తిస్మం అంటే పూర్తిగా మారు మనసు పొందిని పాత జీవితం పూర్తిగా నానేసి నానబెట్టి అంటే ఆల్మోస్ట్ వీఆర్ క్రమేటింగ్ ద బాడీ అనమాట పోడ్ పాత జీవితాన్ని క్రొత్త జీవితంతో పైకి లేస్తున్నాం పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిన తర్వాత అంతటితో అయిపోలేదు అంటున్నాడు ఏసయ పౌలు భక్తుడు కూడా ఏమంటుండు ఆత్మతో అభిషేకం తర్వాత అగ్నితో కూడా బాక్తిష్మం జరగాలి మనం చూసుకుంటున్నాం ఎక్కడ మోషే నడిపించబడినటువంటి ఆ అరణ్య మార్గం నిర్గమ కాండంలో నిర్గమం అంటే ఎక్సోడస్ ది ఆర్ మూవింగ్ ఫ్రం వన్ ప్లేస్ టు ది అదర్ సైడ్ ఆ టైంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఆ సముద్రం దాటం ఎర్ర సముద్రం నీటి ద్వారా ఆ జనాంగం ని నలభై మందిని దాటించుకొని తీసుకెళ్లిపోయింది మోసే ఆ తర్వాత అడవిలో వారికి అగ్ని నడిపింపు అగ్ని నడిపింపు మేఘంలో నడిపింపు అగ్ని నడిపింపు పరిశుధాత్మ నడిపింపు తోడు అసహాయము ఆ అభయము అనేది దేవుడు ఇస్తున్నాడు అందుకే పరిశుధాత్మ పొందిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శోధనలు మొదలైతాయి ఇంకా ఎక్కువ శోధనలు మొదలైతాయి అంతకు ముందు లేని శోధనలు కూడా ఇప్పుడు మనం ఎదుర్కొంటూ ఉంటాం అనుదినము మనం పోరాడున్నది ఈ లోకరీతిగా అధికారులతోనే కాదు ఆకాశాల మండలంలో ఉన్నటువంటి సమస్తమైన ఆత్మలతోటి We are fighting against all the spirits in the world. All the spirits. We are attacking each other in any form. We are very careful and vigilant. We are fighting against all the spirits in the world. We are doing the Apostle chapter 1. Apostle chapter 1. This is why I am not doing the Apostle chapter 1. వరములు వచ్చేసినాయి తర్వాత దేవుని సంఘ పరిచర్యలో వాళ్ళని చాలా బలంగా దేవుడు వాడుకున్నాడు బలమైన సాధనంగా వాడబడాలి అన్నప్పుడు మొదట నీకు ప్రయారిటీ అంటాం దాన్ని క్రైటీరియా ఏంటది పరిశుద్ధాత్మ అభిషేకము సో మనం చూసుకుంటున్నటువంటి అపోస్తుల గ్రంథంలోనే మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఐదవ వచనం ఇందాక మనం చూసుకున్నాం ఇందాకనే మనం చూసుకున్నాం బ్రదర్స్ చెప్పినప్పుడు యోహా యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చాను కాని కాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరు అక్కడ చెప్పిన తర్వాత మనము రెండవ అధ్యాయంలోనికి వచ్చేద్దాం టెన్త్ పండుగ దినమందు అందరూ ఒక చోట కూడి ఉండినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతేం నేను ఒకసారి మీరు గమనిస్తే ఆ గుంపులు ఎవరెవరు ఉన్నారు అంటే లెక్క చూసుకున్నారా ఎప్పుడైనా ఆ గుంపులు ఎవరెవరు ఉన్నారు అంటే యేసు ప్రభువు ఆమె నమ్మిన విశ్వాసులు తల్లియు తన సహోదరులు కూడా ఉన్నారు పరిమ కూడా ఉంది ఆ గుంపులో ఆమె కూడా అభిషేకం పొందింది మనం ఈ విషయాన్ని కొంతమందికి గుర్తు చేయాలి చాలా మందికి ఇది ఒక డైలమ్ అనమాట పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆల్రెడీ మరి అమ్మ పరిశుద్ధాత్మ ద్వారానే కదా గర్వం ధరించింది ఏంజల్స్ వచ్చి మాట్లాడితే గాబ్రీలు దూత వచ్చి మాట్లాడితేనే కదా ఆమె నమ్మింది కాబట్టి ఆమెకి పరిశుద్ధాత్మడితో ఆల్రెడీ పరిచయం ఉంది చాలా మంది చెప్తుంటారు పరిచయం ఉంది కదా ఆమెను అందుకే సెయింట్ మేరీ అన్నారు సెయింట్ ఆమె పరిశుద్ధ్రాలు హోలీ లేడీ అంటం పరిశుధ్రాలు అని చెప్పి ఆమె పేరుట ప్రార్థన జరుగుతుంది తైత ఈ విధంగా జనాల విశ్వాసాన్ని వక్రీకరిస్తోంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మేరి మాత పేరుట పండగలు మేరి మాత పేరుట బోధలు ప్రార్థనలు విజ్ఞాపనలు మనము ఈ యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం మనకు వచ్చే లో ఈ మేరు మీద ప్రార్థన చేయండి చైన్ బ్రేక్ చేయకండి అని వస్తుంటది ఇంకా ఈ ప్రార్థన చేస్తే ఇరవై గంటల లోపల పదిహేను మందికి పంపండి ప్రార్థన అని వస్తుంటది అవన్నీ తప్పు ఎందుకంటే మరియమ్మ పేర ప్రార్థన ఎప్పుడూ జరగలేదు అది కొత్తగా పుట్టిన బోధలు అనమాట ఈ క్యాథలిక్స్ మొదలెట్టినటువంటి కొత్త బోధలు అవి ఇలాంటి వాటిని మనం ఖండించాలి ఇలాంటి వాటిని ఎవరన్నా చేస్తున్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి దిస్ ఇస్ నాట్ ట్రూత్ వేడి మాత కూడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత అద్ కూర్చొని మేడ అనుభవం అది మేడ అనుభవం అంటాం ఆ మేడి పైన ఉన్నప్పుడు ఆమే కూడా పరిశుద్ధాత్మ పొందింది అక్కడ ఏం జరుగుతుందో చూడండి వారు కూర్చుండి ఉన్న ఇల్లు నిండెను ఏం నిండింది అక్కడ వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లు అంత నిండాను సౌండ్ నింపబడింది ఫస్ట్ ఫస్ట్ సౌండ్ నింపబడింది ఆ తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది అగ్ని అభిషేక్ పరంతో మొదలు అగ్నితో తర్వాత ఒక్కొక్కరి మీద రాలినప్పుడు ఏం జరిగింది అక్కడ వారు తో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి మాట్లాడే శక్తి నాకు మాట్లాడడం రావటం లేదు నేను ప్రార్థన చేస్తా మనసులో చేసుకుంటా ఎవరైనా ప్రార్థన చేయన గానీ సిగ్గుపడుతుంటారు చాలా మంది ప్రార్థన చేయను కానీ అబ్బో నాకు ఆ వర్డ్స్ నాకు రావాలి కదా నాకు రావటం లేదు అందరిలాగా నేను చెయ్యలేకపోతున్నాను చాలా మంది ఇలాంటి ఇబ్బంది ఫీల్ అవుతుంటారు నేను చాలా మందిని గమనించిన బ్రాధనలు సిగ్గుపడతారు లేదా నన్ను ఎక్కడ పిలుస్తారో అని తప్పించుకుంటూ ఉంటారు ఆ టైంకే ఎవో ఫోన్ వచ్చినట్టు బయటకు దొంగ వేషాలు ఇవన్నీ దొంగ వేషాలు అంటే ఇన్ ద సెన్స్ సాతాన్ ఈ విధంగా వాళ్ళని మాయ చేస్తుంది ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడటం ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా నీ దేవునితో మాట్లాడాలి వాట్ ఎవ్ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీజస్ యశు ప్రభులో మనకు ఒక గొప్ప స్నేహితుడు కనిపిస్తున్నాడు ఆయన మన స్నేహితుడు కాబట్టి ఆయనతో మాట్లాడేటప్పుడు స్నేహితుడిగా మాట్లాడండి సిగ్గుపడద్దు ఏ మాత్రం మనము అధైర్యపడద్దు దేవుని దెద్దకు ముఖాముఖిగా చేరి ప్రార్థించటం అనేది ఒక సాహసమే ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనం కాదు నీతి కాదు కానీ మనకొక అవకాశం ఇచ్చింది దేవుడు ఏసు నామంలో బాప్తి స్వం ద్వారా మీరు రూపాంతరం చెందుతున్నారు కాబట్టి మీరు నేను ఏకంగా కూడి సంభాషించుకున్నటకు చక్కటి మార్గం ఏర్పరచేయండి దేవుడు కాబట్టి మీరేం చేయాలి అంటాడు నాలుకలు విభాగింపబడినప్పుడు వాక్శక్తి వస్తుంది ఆ వాక్శక్తి అనుగ్రహించినప్పుడు ఒక్కొక్క రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు ఈ రోజు మాట్లాడుతున్నాం మనం అందరము భాషలతో ప్రార్థిస్తున్నాం ఆరాధిస్తున్నాం దేవుణ్ణి పరిశుద్ధాత్మ పొందితిరా అని అడుగుతాడు ఒక దగ్గర అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలోకి వద్దాం ఇప్పుడు ఆ రెండవ అధ్యాయంలో ఫస్ట్ భాగం అయిపోయింది కదా రెండవ అధ్యాయము పదహారవ వచనంలో ఒకసారి చూడండి ఇది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆల్రెడీ ప్రవచనాలు భాష విషయమై పరిశుద్ధాత్మ అభిషేకం విషయమై అబ్ అగ్ని అభిషేకము నీటి భాక్తిస్మము ఇవన్నీ కూడా మనకు యోవేలు గ్రంథ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలే అంత్య దినముల యందు నేను మనుషుల మీదికి నా ఆత్మను కుమరించదను మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదరు యవనస్తుల దర్శనములు చూస్తారు వృద్ధులు కళలు కంటారు యవనస్తుకి కల అంటే ఇది వాక్యరీతిగా ఉందా వృద్ధులు ప్రవచిస్తుంటుంటే అది వాక్యరీతిగా ఉందా గమనించండి యవనస్తులకు దేవుడు ఏ విధంగా దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు అదే వృద్ధులకైతే కాలల ద్వారా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరి మీదికి ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించేదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పోగా ఆవిరిని కలుగ రక్తమును అగ్నిని పోగా ఆవిరిని కలుగ చేసేదను వాక్యంలో మనకు చాలా స్పష్టత ఉంది అక్కడ మర్మాలు ఏమీ లేవు అది ప్రవచనమో మర్మంగా ఉంది పాత నిబంధనలో యోవేల్ ప్రవక్త చెప్పినప్పుడు కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి మనకు ఖచ్చితంగా దాని వివరణ చేస్తున్నాడు పౌల భక్తుడు అంత్య దిన ప్రతి ఒక్కరి మీద ఆత్మ కుంభరించబడుతుంది అయితే ప్రతి ఒక్కరికి ఆత్మ కుంభరించబడినప్పుడు మీరు భాషలలో మాట్లాడుతున్నారా అదొక ప్రత్యక్షత భాషల్లో మాట్లాడటం అనేది ఒక ప్రత్యక్షతూ అంటే ఇటీ It is a, a test. And the result is You are speaking in tongues. A huge monte, you can't speak now. So I brought Jesus to anье, and he did I use the same word commonly. I give him the same word. I call him, he knows who you are. So I want to talk scriptures as well. Then just as one Hindi, as a volumes used by Assayam, speaking of nigga. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ లోయి లామా సభక్తా అని అన్నప్పుడు అక్కడ ఎవరికి అర్థం కాలేదు ఈయన ఏలియన్ పిలుస్తున్నాడు అన్నారు అక్కడ ఎవరికి పరిశుధాత్మ భాష లేదు ఈయన ఏలియన్ పిలుస్తున్నాడు అని చెప్తున్నాడు కానీ ఏసుప్రభు భాషలో మాట్లాడుతున్నాడు ఏ ఎలోహి లామా సభక్తాని అని నా దేవ నా దేవ నన్ను నేల విడిచితి అనేది మనకు తర్వాత ఇంటర్ప్రిటేషన్ లో కింద కానీ యాక్చువల్ ఆయన స్పీక్ ఆయన మాట్లాడిన మాట ఏంటి ఎలోయలోయి లామా సభక్తాని అని కాబట్టి వారి శుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలో మాట్లాడతాము ఆ భాషలో ఆ భాషలు మాట్లాడుతూ ఉండగా అది ఆ సమయమందు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు దర్శనాలు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కళల ద్వారా దేవుడు వాళ్ళని అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయ రక్షణ పొందుదరు అప్పుడు ప్రార్థన చేయ ప్రభు నామంలో ప్రార్థన చేస్తే రక్షణ పొందొద్దు నేను రక్షించబడిన అని చెప్పుకోవడానికి అనమాట మాటలు రెండవ అధ్యాయంలోనే ముప్పై మూడవ వచనం ఒకసారి చూద్దామా పరిశుద్ధ ఆత్మను గూర్చిన తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు పౌలు భక్తుడు క్లారిటీ అక్కడ మనకి ఇస్తున్నాడు అనమాట పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచున్న దీనిని మ్మరించి ఉన్నాడు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సార్ చూడండి నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ఇందాక మనం చూసుకున్నాం మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునని అది ఏ నామము అంటే ఏసు నామం మనకందరికి తెలిసిందే ఇందాక మనం చూసుకున్నాం అన్ని నామముల పై నామము ఘనమైన నామము హెచ్చింపబడిన నామము ఏసునామము ఆ నామముననే మీరు అన్ని పొందుకుంటారు తండ్రి ఆ నామమునికి ఇచ్చినటువంటి ప్రత్యేకత అనమాట అది ప్రత్యేకత ఏంటి ద పవర్ ఫర్ దేమ్ జీసస్ ఏసు నామంలో అన్ని పొందుకుంటాం ఈ నామంలోనే మనకు ఆఖరికి రక్షణ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము రక్షింపబడాలి అంటే కేవలం ఏసునామంలో మనం చూసుకుంటున్నాము కొన్ని విషయాలు మనం తెలుసుకొని జ్ఞాపం చేసుకొని కొంతమందినైనా సరే దీంట్లో నుంచి మనం బయటికి లాగాలి సెంట్ ఆంటనీస్ కు ప్రేయర్ చేయండి మేరీ మాతకు ప్రేయర్ చేయండి సెంట్ పీటర్స్ కెథీడ్రల్ లో గొప్ప ప్రార్థన చెప్తుంది పోప్ అక్కడ ఆ నామంలో ప్రార్థన చేయండి వాళ్ళని ప్రార్థన చెయ్యమని అంటే వాళ్ళందరూ పరిశుద్ధులు చనిపోయినారు వాళ్ళందరూ మనముకు చేర్చబడినారు వాళ్ళు మనకు ప్రార్థన చే ఇన్సిస్టెంట్ అంటే మధ్యవర్తి ప్రార్థనలు వర్యమ్మ నువ్వు మాకోసం ప్రార్థించి తల్లి అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా బాధ వేస్తుంది దుఃఖం ప్రభా ఎందుకు ఇంతగా వీరు మా మాయలో పడిపోయినరు ఈ మాయనే ఖాతాను క్రియేట్ చేసినటువంటి ఈ లోకరీతి దేవత ఈ లోకరీతి దేవత ఆ మాయలో పడిపోతే ఆమె దేవుడిగా దేవుడికి రావాల్సిన మహిమను విగ్రహాలకు ఇస్తున్నారు దేవుడికి రావాల్సిన మహిమను విగ్రహాలకు ఇస్తుండడు మన దేవుడు ఏం దేవుడు రోష్యము కలిగిన దేవుడు విగ్రహాలకు ఆయన మహిమని ఇస్తుంటే ఊరుకుంటాడా ఊరుకోడు అందుకేనే అంత్యకాలం వరకు తన రాకడ దినం వరకు వీళ్ళని అట్లా ప్రిజర్వ్ చేసిందంట అంటే ఉగ్రత కొరకు నియమించబడ్డారు వీళ్ళు అందులో మనం ఉండకూడదు ఉగ్రత కొరకు కాదు మనం మనము ప్రభు సన్నిధికి చేరుటకు నియమించబడ్డాం పరలోకమునకు చేర్చటకు నియమించబడ్డాం ఉగ్రతకు నాశనానికి కాదు అదే నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముగించేస్తాను ముగించేస్తాను వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అందరూ పరశుద్ధాత్మతో నిండిన వారే వాక్యమును ధైర్యముగా బోధించి ఏసు నామంలో తండ్రి కుమారుడు పరశుద్ధాత్ముడు అంటే ఏసే సో ఈ యేసు నామంలో మీరు ప్రార్థిస్తున్నప్పుడు వాప్తిస్మ పొందిన తర్వాత పరశుధాత్మను పొందినప్పుడు మీరు వాక్యమును బోధిస్తారంట దేవుని వాక్యం ఏ విధంగా అంటే ధైర్యముగా ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి సిగ్గు లేకుండా సిగ్గు పడకూడదు అనమాట దేవుడి విషయంలో ఇంత సిగ్గు లేదా అని కొంతం చూడండి అట్లా అనమాట సిగ్గు లేకుండా మనము వాక్యం ని ప్రచురపరచాలి బోధించాలి నలుగురికి తెలియచేయాలి పంతొమ్మిదో అధ్యాయం ఒకసారి చూద్దాము ముగించేస్తాను నేను అపోస్తుల కార్యములు అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలు నేను చదివేస్తాను గబా బాబా నేను ఈ వాక్యం ముగిస్తాను అపోస్తులు కొరెంతులో అపోల్లో కొరెంతలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పాయి సంచరించి సంచరించిలకు వచ్చిన కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మలు పొందితిరా క్వశ్చన్ అనమాట దేవుని విశ్వసిస్తున్నాం విశ్వసించినాకనే కదా బ్యాప్టిజం తీసుకుంటారు విశ్వసించకుండా బాప్టిజం తీసుకుంటున్నారు అంటే అది నామమాత్ర నామమాత్రపు బాప్తిజం అట్లాంటివి వంద కూడా తీసుకున్న లాభం లేదు విశ్వసించాలి ఆ తర్వాతనే బాప్టిజం తీసుకుంటే వెంటనే మనకి ఏమొస్తుంది పరిశుద్ధాత్మ క్వశ్చన్ వేస్తున్నాడు వాళ్ళని మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అప్పుడు వాళ్ళు చాలా మంది ఏమంటుండ్రు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియదు మేం వినలేదు వాళ్ళు చెప్తున్న మాట ఎంత అమ్మాయకంగా ఉంది కదా పరిశుధాత్ముడు అనేవాడు అక్కడ ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియదు ఈ విధంగా తెలియని గుంపులు చాలా మంది ఉన్నాయి మనం ఎన్నో ఎన్నో ప్రాంతాలలో వాక్యం ప్రచరిస్తున్నప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు కొంతమందితో వాక్యం షేర్ చేసుకుంటాం వాళ్ళు చెప్పే మాట ఏంటి ఓ హోలీ స్పిరిటా We know Jesus. We know God, Jehovah. Jehovah is the calling of Jesus and God. We have構kan that Jesus says he had his name in the salvation of Jesus. There are many other things that he did so. You want to say you have toẫen to pray the one who willse be Christ. Well, you passed when John impressed the Bethany God. John sir!" He wasn't able give to Jesus' name. అది మనం చూసుకున్నాం ఇందాక బ్రదర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏసునామంలో ఎందుకు లేదంటే యేసు ప్రభు బాప్టిజం తీసుకున్న తర్వాతనే ఆయన నామంలో బాప్తిజం మొదలైంది అప్పుడే వేల మంది బాప్టిజంలు తీసుకోవటం రక్షణ పొందటం జరిగింది యేసు ప్రభు వరకు యోహాని ఇచ్చిన బాప్తిజంలో ఏసునామంలో జరగలేదు కాబట్టి అక్కడ ఏమంటున్నారు దేనిని బట్టి అంటే యోహాను బట్టియే అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు అని అనగా ఏస్తున్నందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పచ్చు మారు మనసు విషయమై సో యోహాన బ్యాప్టిజమ్స్ అన్ని కూడా చేంజ్ ఆఫ్ హార్ట్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మారు మనసు విషయమైన బ్యాప్టిజమం ఆ మాటలు విని ప్రభున ఏస్తున్నామన్న బ్యాప్టిజమం పొందిరే తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా బ్యాప్తిజం పొందిన తర్వాత భక్తుడు చేతులు పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు పరశుధాత్మ వారి మీద పచ్చింది అప్పుడే వారు భాషలతో మాట్లాడారు ప్రవచనంలో మొదలు పెట్టినారు సిక్స్త్ వరకు ఇదంతా వినతం మనకి ఏమర్థం అవుతుంది అంటే దేవుడు తను అభిషేకించే వాని వారిని ఎంచుకున్నప్పుడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఎంతమంది ఆ లెక్క తనకు ఏలియా ఆ ప్రార్థిస్తున్నప్పుడు నాలుగు మంది నాకు ఇంకా ఉన్నారని చెప్తాడు ప్రవక్తలు అంటే దేవుడికి ఒక నంబర్ తెలుసు ఒక లెక్క తెలుసు ఆ లెక్కలో పరశుద్ధాత్మను పొంది పరిశుధాత్మలో ఎదిగి రూపాంతరము చెందేంత వరకు కూడా సహాయం చేసే దేవుడు ఏసయ్య నామంలో అభిషేకం జరుగుతుంది ఏసయ్య నామంలోని రక్షణ జరుగుతుంది ఆ యేసు నామంని ఉన్నతమైన నామంగా ఆయన నెరవేర్చింది గొర్రెపిల్ల పేరేంటి ప్రవర్తన ప్రకటన గ్రంథాలు మనం చూసుకున్నాం మిస్టరీస్ లో ఆ గొర్రెపిల్ల పేరే యేసు కాబట్టి ఆ నామంనికి ఎంత విలువనిచ్చిండు అంటే ఇంతకు ఆ నామం ఎవరు అంటే ఏ ఏ వాక్కు వాక్కు అయిన దేవుడు వాక్యం అయిన దేవుడు శబ్దం యహోవా నోట్ లో నుంచి వచ్చిన శబ్దమే ఆయన వాక్కు ఆయన మాటే కాబట్టి ఆ వాక్యం మనము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్కు మనం విధేలం పరిశుద్ధాత్మలో సాగుటకు దేవుడు కృపను అనుగ్రహించనుగాక ఆమె నా జీవానికి స్థుతం అలా నా జీవానికి జరిగే ప్రభా కార్యంలో మీరు మీ ఆత్మధార్యం జరిగి నా జీవానికి పరిశుభాత్మలు సరస్వత్వం నడిపిస్త వాగ్యం మీరు ఆకడ సంపూలో నీరు అలరియా నా దీవ రూపాంత పొందాలి ప్రభా జీవానికి ఈ వాక్యాలని ప్రభా మా ఉద్యమంలో ప్రజల పచ్చి రేపు జరిగే కార్యంలో మీ ఆత్మకారం జరిగింది మాను తన కొట్టేయని మాలో తనంపు తీసేయండి నీ జ్ఞానం నీ ఆత్మకు మేము చోట ఇస్తాము సాయం చేస్తున్నప్పుడు అసేన్ దేవుని యొక్క కృప ప్రేమ శాంతి సమాధానం మన అందరికీ కీర్తి మన అందరి